ఇంకేతనే ఎప్పుడైతే మీరు జ్ఞానం పట్టుకుని కర్మను తిరస్కరించండి అని ఓ చీరీ ఎప్పుడైతే పెట్టారో అప్పుడు ఇంకేం మిగులుతుంది గృహస్థాశ్రమానికి ఇంక ప్రతిష్ట ఉండదు సన్యాసాశ్రమే మేము మిగులుతుంది అందరూ సన్యాసులే అయిపోవాలి సన్యాసి అయితే కానీ లేదు ఇంకేతనే మీరు థైలాండ్ మొదలైన బౌద్ధ దేశాలకు వెళ్ళినట్లయితే ఏవో కొన్ని విచిత్రములైన పరిస్థితులు కనపడతాయి అందరూ పదేళ్ల పిల్లలు అందరూ యాభై మంది ఉంటారు అందరూ సన్యాసులే బౌద్ధ దేవాలయం బౌద్ధ దేవాలయం ఉంటుంది అంతా జ్ఞానమే అన్నప్పుడు మళ్ళీ ఈ దేవాలయం ఏమిటి బౌద్ధ దేవాలయం ఉంటుంది ఆ దేవాలయంలో యాభై మంది పిల్లలు ఉంటారు అందరూ మాంక్సే ఎంతవరకు మాంక్స్గా ఉంటారు పదహారేళ్ళు పదిహేడు ఏళ్ళు వరకు మాంక్స్గా ఉంటారు ఆ తర్వాత వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు వెళ్ళి మీ దూరంగా లేదు చూడండి అంటే ఏంటి మాంక్ హుడ్నే మీరు ఎప్పుడైతే ఎంసైజ్ చేస్తారో అప్పుడు ఆ మాంక్హుడ్ని మీరు యూ కెనాట్ సస్టైన్ అయితే దాన్ని నిలబెట్టలేరు ఎవరో ఒకరో ఇద్దరు మిగుతారు మిగతా మళ్ళీ వెళ్ళి వివాహాలు చేసుకుంటారు ఈ మాంక్స్ అందరూ కంబోడియా కమ్యూనిస్ట్ పార్టీలో మాంక్స్ అందరూ వచ్చి జాయిన్ అయ్యారు అంటే మాంక్హుడ్కి వదిలిపెట్టేయటము కమ్యూనిస్ట్ పార్టీలో జాయిన్ అయ్యారు పాల్ పాట్ రీజయంలో కంబోడియా దేశంలో కాబట్టి మాంకు వెళ్ళి మాంకు వదిలిపెట్టేసి జాయిన్ అవ్వడం అవును మరి మాంకు మాంకు తప్పింది ఏది లేదంటే అలాగే ఒక తర్వాత అహింస అని మీరు పెట్టి అహింస ఈజ్ ది హయ్యస్ట్ అని ఇప్పుడు ఏమైంది రివర్స్ అయింది ఇప్పుడు బుద్ధిస్ట్ దేశాల్లో హండ్రెడ్ పర్సెంట్ వెజిటేరియన్ హండ్రెడ్ ఇండియాలో టూ థర్డ్స్ నాన్ వెజిటేరియన్ ఏమైంది మీ అహింస ఏమైంది అక్కడికి ఈ అహింస అహింస అందరూ వెస్ట్లో అందరూ నాన్ వెజిటేరియన్ కాదు కొంతమంది వెజిటేరియన్స్ ఉంటారు నాన్ వెజిటేరియన్లో కూడా మెర్సీ కిల్లింగ్ ఉంటుంది దే డోంట్ హర్ట్ ఇప్పుడు కోల్డ్ కోల్డ్లోవి మనవాళ్ళు ఎలాగా వాటిని ఎలా పదిమిటిని కలిపి తాళ్ళ కట్టేసి రివర్స్ డైరెక్షన్లో పట్టుకెళ్తూ ఉంటాడు సైకిల్ మీద పెట్టి ఆ పని కనుక యునైటెడ్ స్టేట్స్ మొత్తంలో ఎక్కడైనా ఒక చోట జరిగిందా గవర్నమెంట్ పడిపోతుంది అలాంటిది ఎలా చేసింది యూ కెనాట్ డూ దాట్ కోడిని చంపాల్సి వస్తే ఒక లా ప్రకారంగా మెథడ్ లోనే చంప అలా మిడదు మీరు ఇప్పి చంపడానికి వీల్లేదు అలా చంపడానికి వీలు మా నరేంద్రపురంలో మేము వేరే రోజుల్లో వేరన్న ఒక కథను ఉండేవాళ్ళు అబ్బా వీరన్నంటే ఎంత గొప్పో తెలుసా కోడిని ఇలా పంటితో కొడిచి చంపేస్తాయి అని మేము చెప్తున్నాము ఆ అబ్బాయి కళ్ళు ఎంత పెద్ద కళ్ళు చేసుకుంటే మేము చెప్తుంది వాళ్ళు ఆ గరగా కొట్టుకుని కోడిని ఇలా అని ఎంత అలా పడేస్తారు అబ్బా ఎంత సమర్థులు అని మేము మహా ఉత్సాహపడేవాళ్ళం అక్కడ మెర్సీ కింద కోరిని చంపడానికి ప్రొసీజర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ ప్రకారమే చంపాలి యు కెనాట్ కిల్ ది లైక్ కాబట్టి ఎలా ఉందో చూడండి అహింస అహింస అన్న పరిస్థితి ఎలా ఉంది అహింస గురించి మాట్లాడడం చోట ఎలా ఉంది టూ మచ్ ఎంఫోసిస్ అండి వన్ థింగ్ ఈజ్ లైక్ దట్ అలా అవుతుందేమో నేను అనుకుంటున్నాను నాకు అర్థం కాలేదు ఇది నీకు ఏమైనా అర్థమవుతుంది దయచేసి చెప్పండి ఐ డిడ్ నాట్ ఫాలో దిస్ ఐ కుడ్ నాట్ అండర్స్టాండ్ దిస్ ఆడ్ సిచ్యువేషన్ కాబట్టి కర్మకాండలో ఉండే వాక్యములు ఉపనిషత్తులకి ఆటంకం రావు అడ్డు రావు ఉపనిషత్ వాక్యాలు కర్మకాండకు అడ్డు రావు చేతనే వీళ్ళు వాళ్ళు కలవరం ఈ కర్మకాండ చేసుకునే వాళ్ళు ఇంకే దేవాలయంలో ఉపన్యాసం చెప్పడానికి వెళ్తే ఆ దేవాలయంలో వాళ్ళు ఇక్కడ ఉపన్యాసాలు అవేం కుదరవండి మీరు అడ్డు తప్పుకోండి అని కా భగవద్ భగవద్గీత అదే ఉంటుంది ఇక్కడ సందర్భం కాదు అని చెప్తారు ఇంకా కమిటీ వాళ్ళు వాళ్ళు నెట్టి మీద ఇంపోజ్ చేస్తే మాట్లాడుకుంటారు హారతిచ్చేసి వాళ్ళ దానిని వాళ్ళు వెళ్ళిపోతారు వాళ్ళు కూర్చోరు క్లాసులో భగవద్గీత క్లాసులో కూర్చోరు మామూలుగా నాకు అలవాటే క్లాసు ఆరింటికి ప్రారంభం ఐదింటికి క్లాసు ఐదు వరకు పూజ అని హడావిడిగా హారతలు పళ్ళాలు ఇవి నడుస్తూ నేను అలా క్లాసుకు వెళ్తూ ఉండగానే అలా చూసి ఆ తలుపు వేసేసి ఆయన తలకై తిప్పేసి వెళ్ళిపో తొలగించి వెళ్ళిపోతాడు చాలే అయింది లేదు ఈ రోజుకి ఆయన నాకద్దు కాదు నాకు ఆయన అద్దు కాదు హీజ్ హీ మాస్టర్ ఇన్ హిజ్ ఫీల్డ్ అండ్ ఐ డూ మై జాబ్ మై ఎలా ఉంటుందంటే స్వవిషయ శూరాన్ని ప్రమాణాన్ని భవంతి త పండితం మన్యా కేచిత్ అంటే పండితులు వేరు పండితం మన్యులు వేరు పండితులు అంటే చదువుకున్నవాళ్ళు పండితం మన్యులంటే మేము పండితులము అని చెప్పుకునేవాళ్ళు ఆత్మానం పండితం మన్యంతే ఇది పండితం మన్యా అదొక సమాసం తాము పండితులమని వాళ్ళ యొక్క గతి నమ్మకం నమ్మకం ఏముందో ఏమో పైకి మాత్రం మేము పండితులము అని చెప్పుకునేవాళ్ళు మొన్న ఒక ఆయన ఒక కవిత్వం చెప్పాడు జాగ్రత్తగా వినండి నేను కవిని ఏమిటి అనుకుంటున్నారో అన్నాడు అది నేను విన్నాను అప్పుడు అనుకున్నా ఓహో అలా కూడా చెప్పచ్చా సభ మీద అలా చెప్పేయచ్చా ఓహో అది కూడా సంప్రదాయమేనా ఆడియన్స్ ఆర్ ఓకే ఆడియన్స్ గేస్ చూసా దే ఆర్ దేర్ ఓకే మనకేముంది సమస్య ఈజ్ ఓకే విత్ ఇట్ అండ్ దే ఆర్ ఓకే విత్ ఇట్ ఆర్గనైజర్స్ ఆర్ ఓకే విత్ ఇట్ వై షుడ్ సింగిల్ గై ఫీల్ హాడ్ అబౌట్ ఇట్ అలా కాబట్టి నడుస్తుంది పండితం అన్యాహ కే కొంతమంది తాము పండితులం అనుకుంటారు వాళ్ళు ఈ తత్వాన్ని తెలుసుకోలేక వాళ్ళు ఏమంటున్నారంటే స్వచిత్తవశాత్ తాము బుద్ధికి ఎలా చూస్తే అలా మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు ఏమంటున్నారు సర్వం ప్రమాణం ఇతరేతర విరుద్ధం మన్యంతే ఇవి పరస్పరం విరుద్ధములైన ప్రమాణములు మీరు కర్మకాండని ఒప్పుకుంటే బ్రహ్మాత్మైకత్వము కుదరదు విరుద్ధము బ్రహ్మాత్మైకత్వాన్ని ఒప్పుకుంటే కర్మకాండం తీసుకెళ్ళి బంగాళాఖాతంలో పారేయండి ఇది దానికి విరుద్ధం దానికి ఇది విరుద్ధం ఏదో ఒకటే పట్టుకోవాలి మీరు రెండింటినీ మీరు స్వీకరించడానికి వీలు లేదు అని మహాపండితులైనట్టుగా చెప్తున్నారు తాము మహాపండితులమన్నట్లుగా చెప్తున్నారు వాళ్ళకి తెలుసున్నదేమీ లేదు రెండో అయినదే కానీ తామే మహాపండితులమన్నట్టుగా చెప్తున్నారు పండితమ్మన్యాహ కే అలా చెప్తున్నారు చెప్పి ఇంకా ఏమంటున్నారంటే ప్రత్యక్షాది విరోధమపి చోదయంతి బ్రహ్మైకత్వే కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే మేము వేదంతో చదువుకున్నాం మాకు వేదం గురించి తెలుసు ఈ ఉపనిషత్తులు ఇప్పుడు వచ్చి ఏకత్వాన్ని చెప్పినట్లయితే కర్మకాండకి విరోధం వచ్చేస్తుంది కాబట్టి ఉపనిషత్తుల్ని మేము ఒప్పుకోం ఉపనిషత్తుల ఏకత్వాన్ని చెప్పినట్లయితే విరోధం వస్తుంది కాబట్టి రెండే మార్గాలు ఉన్నాయి ఉపనిషత్తులను అవతల బారాయినాయి కుమారుల భట్టు లేదా ఉపనిషత్తులకు అర్థం మార్చి చెప్పండి ప్రభాకర విష్యులు ఉపనిషత్తులు ఊషరా దేశముల వంటివి రిజెక్ట్ దేమ్ అన్నాడు కుమారుల భట్టు రిజెక్ట్ దేం కాదే రిజెక్ట్ చేయకు ఉపాసనలో పెట్టుకో అన్నాడు ప్రభాకర విష్యుడు ఎందుకని అవి కర్మకాండ ప్రామాణ్యానికి విరోధానికి అద్దొస్తున్నాయి అని అలా భ్రమపడ్డారు వాళ్ళు పెద్ద పెద్దవాళ్ళు మరి ఇంకా ఆధునిక కాలంలో చెప్పేదేమి వాళ్ళకి విషయం తెలియదు పైగా ఇంకొకటి ఇది ఉపనిషత్తులు కర్మకాండ ఇది అయిందా ఇంకో కొంతమంది ఉన్నారు బ్రహ్మహికత్వం ఉంటే అలా గుర్తుందండి జీవుడును ఈశ్వరుడు ఒక్కటేనా జీవుడు ఈశ్వరుడు ఒక్కటైతే చూడండి మీరు కళ్ళు కళ్ళు మూసుకుపోయి మాట్లాడుతున్నారా కళ్ళు తెరిచి చూడండి ఒకసారి ఈ జీవులు అందరూ ఉన్నారు దేవుణ్ణి పూజించుకుని వాళ్ళు కొంతమంది కష్టాలు అనుభవిస్తున్నారు సుఖాలు అనుభవిస్తున్నారు వీళ్ళందరూ దేవుడితో ఈక్వల్గా అనిపిస్తున్నారా అంటే దేవుడి కంటే భిన్నంగా కనపడుతున్నారా నీకు అని అడుగుతాడు కాదురా కనపడడం మరి కనపడడం ప్రమాణం అది ప్రత్యక్షం కాబట్టి నీ ఏకత్వము ప్రత్యక్ష ప్రమాణానికి విరుద్ధము అని ఇంకోహోడు అంటాడు ఇది ఎలా ఉంది చూడండి ఈ అంటాడు జీవులు ఈశ్వరుడు ఒక్కటి కాలేరు ఎందువల్ల జీవులు వేర్వేరు సుఖ దుఃఖములను అనుభవిస్తున్నారు కనుక వాళ్ళకి వేర్వేరు పుణ్యపాపాలు ఉన్నాయి వేర్వేరు పుణ్యపాపాలు ఉన్నాయి కనుక వాళ్ళు వేర్వేరు కర్మల్ని చేశారు వేరువేరు కర్మల్ని చేశారు కనుక పూర్వజన్మలో వాళ్ళకి వేర్వేరు జన్మలు ఉన్నాయి ఇన్ని వేర్వేరుంటుంటే వీళ్ళందరూ వీళ్ళు ఈశ్వరుల ఐక్యమవుతారు అని చెప్పడానికి వీలు వీళ్ళు భిన్న భిన్నములనే మనము ఊహించాల్సి ఉంటుంది దాని అనుమాన ప్రమాణం యో ట ఇన్ఫార్ట్ దట్ ఆల్ జీవాస్ ఆర్ డిఫరెంట్ వై యోటో ఇన్ఫార్ట్ వై బికాస్ వాళ్ళ సుఖ దుఃఖములలో తేడాలున్నాయి వీడు సుఖం లేరు దుఃఖం లేరు వాడు సుఖం వేరు దుఃఖం లేరు కాబట్టి వాళ్ళ కర్మలు వేరు వాళ్ళ పుణ్యాలు వేరు వాళ్ళ పాపాలు వేరు కాబట్టి వాళ్ళే వేరువేరుగా ఉన్నారు కాబట్టి ఏకత్వము పోసదు కనుక ఏకత్వాన్ని చెప్పినట్లయితే అనుమాన ప్రమాణానికి విరోధము ప్రత్యక్షానికి విరోధము అనుమానానికి విరోధము అని ఇంకో కొంతమంది పండితులు మాట్లాడుతున్నారు ఈ పండితులు ఎవరో చూసినా సాంఖ్యులు ఈశ్వరకృష్ణ ఇత్యాదయ నైయాయికులు గౌతమ ఉదయనాచార్య వీళ్ళందరూ శంకరుల దృష్టిలో వాళ్ళు ఉన్నారు పెద్ద పెద్దలు వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు ప్రత్యక్షానికి విరుద్ధం అంటున్నారు అనుమానానికి విరుద్ధం అంటున్నారు వాళ్ళు పండితులుగా చెలామణి అవుతున్నారు అన్నీ వాళ్ళు తెలుసును అనుకుంటున్నారు కానీ వాళ్ళకి తెలియదు పండితమ శబ్దాదయ శ్రోత్రాది విషయాభిన్నా ప్రత్యక్షత ఉపలభ్యే బ్రహ్మైకత్వం బ్రువతాం ప్రత్యక్ష విరోధ ఇప్పుడు మామిడి కొండ తిన్నారు ఒక మామిడి కొండ పుల్లగా ఉంది ఇంకో మామిడిపండు తీయగా ఉంది ఏకత్వం ఎక్కడ ముందుతుందండి రెండు ఏకమవుతారంటారా విల్లవంటారా కదా విల్లవేలాల్సి ఉంటుంది కదా చెవితో శబ్దాన్ని విన్నారు కంటితో రూపాన్ని చూశారు నాలుగుతో రసాన్ని ఆస్వాదించారు మూడు వేర్వేరుగా ఉన్నాయా ఏకమా వేర్వేరుగా ఏమా మరి ఉన్నాయి గోడు ఉంది తలుపు ఉంది ఖాళీ స్థలం ఉంది మనుషున్నాడు కొక్కుంది అంతా బ్రహ్మేనా అంతా బ్రహ్మేలా అవుతుందండి ఎక్కడి నుంచి ఫిలాసఫీ అంటున్నారు వాళ్ళు దట్ ఈస్ వాట్ సో శబ్దాదులు శబ్దాన్ని శ్రోత్రం గ్రహిస్తుంది రూపాన్ని కన్ను గ్రహిస్తుంది చెవి గ్రహించే శబ్దం వేరు కన్ను గ్రహించే రూపం వేరు ఇప్పుడు సినిమా చూస్తున్నారు సౌండ్ అయిపోయింది ఏం రూపం శబ్దం అంతా బ్రహ్మేగా రూపాలు చూసాయి శబ్దం వస్తుంది రూపం లేదు శబ్దం ఉందిగా శబ్దమో రూపం ఒక్కటే కదా శబ్దాన్ని సంతోషపడి ఇంకా రూపం ఎందుకు అలా గుర్తుందా సినిమా శబ్దం ఉండాలి రూపం ఉండాలి మరి రెండు బ్రహ్మాలు అవుతాయి కాబట్టి శబ్దాదులు శ్రోత్రాది విషయములు భిన్నంగా ఉన్నాయి ఆ విషయం మీరు ఉపలభ్యంతే కంటితో చూస్తే తెలుస్తుంది చెవితో వింటే తెలుస్తుంది కాబట్టి బ్రహ్మైకత్వం బ్రూవతాం ప్రత్యక్ష విరోధ పరబ్రహ్మ జగత్తు ఒక్కటే జీవులు ఈ బ్రహ్మ ఒక్కటే బ్రహ్మ ఒక్కటే గలదు ఇంకేమీ లేదు అని చెప్పే వాళ్ళకి ఈ ప్రత్యక్ష ప్రమాణంతో విరోధము తప్పదు పూర్వపక్షం మళ్ళీ ఈ పండితం ఇలా చెప్తున్నారు పండితం యొక్క వచనాలలా ఉన్నాయి తథా శ్రోత్రాది శబ్దాద్యుపలబ్ధారహ కర్తారశ ధర్మాధర్మయో ప్రతి శరీరం భిన్నా అనుమీయంతే సంసారిన అది ఇప్పుడు ఇద్దరు నిలబడి ఉన్నారు సంసారంలో ఉన్నారు వీడికి చెవులు ఉన్నాయి కళ్ళు ఉన్నాయి వాడికి చెవులు ఉన్నాయి కళ్ళున్నాయి వీడి చెవులతో విని కళ్ళతో చూసి ఏడుస్తున్నాడు దుఃఖిస్తున్నాడు వాడి చెవులతో విని కళ్ళతో చూసి సుఖిస్తున్నాడు చూడండి దీన్ని బట్టి ఈ ఇద్దరు జీవులు వేరువేరు వాళ్ళ పుణ్యపాపాలు వేరువేరు వాళ్ళ సుఖ దుఃఖాలు వేర్వేరుగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ పుణ్యపాపాలు వేరువేరు అంటే వాళ్ళు వేర్వేరు జీవులు అని మీరు ఇన్ఫ్లెన్స్ చేయాల్సి ఉంటున్నాయి అనుమానం చేయాల్సి ఉంటుంది ఈ దేహంలో ఉండే జీవుడు వేరు ఈ దేహంలో ఉండే జీవుల కంటే ఈ దేహంలో ఉండే జీవుడు వేరు ఎందువల్ల వీడు అనుభవించేది సుఖమైతే వాడు అనుభవించేది దుఃఖము కనుక అని మీరు ఇన్ఫర్ చేయాలా అక్కర్లేదా ఇవి మల్లె పువ్వులు ఇవి దీని పరిమళం వేరే ఉంది దీని పరిమళం వేరే ఉంది అని ఇన్ఫర్ చేశారా లేదా అలాగే ఈ జీవుడు వేరు ఆ జీవుడు వేరు అని ఇన్ఫర్ చేయాలి ఎందుకంటే సంసారంలో ఇద్దరూనూ ఇద్దరికీ దేహము ఇంద్రియాలు ఉన్నాయి కానీ వాళ్ళు అనుభవించేటువంటి సుఖ దుఃఖాలు వేరు వేరుగా ఉన్నాయి కాబట్టి అంతా బ్రహ్మంటే ఎక్కడ కుదురుతుంది ఇప్పుడు పిచ్చి ఆసుపత్రికి వెళ్ళాడు ఒకడు విజిట్ చేయటానికి పిచ్చాసుపత్రికి విజిట్ చేయటానికి వెళ్ళాడు పూజ స్వామిజీ కలిసి ఆయన చాలా బాగా నేను ఇంత బాగా చెప్పలేను వెళ్తే అదేంటే అక్కడ లోపల ఇది జంగాళ శాస్త్రి సాక్షి వ్యాసాల్లో కూడా ఉంది లోపల ఒకడు ఉంటాడు వాడు అంటాడు ఏమిటి ఎలా వచ్చేవాళ్ళు అంటాడు అడిగితే ఎవరిని పిచ్చి వాళ్ళందరినీ చూసి వెళ్దామని వచ్చాను పిచ్చి వాళ్ళని చూసి వెళ్ళేవాడి మొహం నువ్వు ఉన్నదే పిచ్చి వాళ్ళ మధ్యని కదా నువ్వు పిచ్చి వాళ్ళ మధ్య నుండి కొంచెం తెలివైన వాళ్ళని చూడడానికి వచ్చి పిచ్చి వాళ్ళని చూడడానికి వచ్చాయనంటావేమిటి అని అంటాడు మీరు అది ఇంకా ఏదో చెప్తారు ఏదో ఒక స్వామీజీ బాగా ఇప్పుడు ఇప్పుడు వంద మంది ఉంటారు ఈ వంద మంది ఒక తీరుగా మాట్లాడుతున్నారు ఒక్కడు ఇంకొక తీరుగా మాట్లాడతారు ఇప్పుడు పిచ్చివాళ్ళు ఈ వంద మంది అవుతారా వాడవుతారా వాడే అవుతారు కాబట్టి ఇప్పుడు మేమందరం ఒక రకంగా ఉండవు భిన్నంగా ఉండవు నువ్వు పిచ్చివాడు అవుతావు కానీ మేము పిచ్చివాళ్ళు అంటే ఏదో ఆర్గ్యుమెంట్ ఎలా వస్తుంది సో ఈ విధంగా పిచ్చివాళ్ళు ఉంటారు వాళ్ళు జీవులు భాగ్యవంతులు ఉంటారు చాలా తెలివిటేట్లుగా సమాజంలో ప్రశాంతంగా జీవిస్తూ ఉంటారు వీళ్ళు జీవులే సంసారంలోనే ఉన్నారు ఈ జీవుడు ఆ జీవుడు ఒక్కటే అని ఎలా చెప్తారు ఈ జీవుడు వేరు ఆ జీవుడు వేరు ఎవండి వేరేలాగా అదే జీవుడు అదే జీవుడు ఒక్కటేనేమో ఎలా అవుతారు ఒక్కటి ఈ పిచ్చి జీవుడు తెలివైన జీవుడు ఒక్కటే ఎలా అవుతారు కాబట్టి ఒకటి కాదు వేరు అని మనం అనుమానం చేయాల్సి ఉంటుంది అనుమాన విరోధం వచ్చేస్తుంది ఏకత్వాన్ని చెప్తే త్ర బ్రహ్మైకత్వం బ్రువతాం అనుమాన విరోధ బ్రహ్మ ఒక్కటే సత్యము అని చెప్పి వాడికి అనుమాన ప్రమాణంతో విరోధం వస్తుంది అని ఈ పండితం మందులు చెప్తా ఇంకా అక్కడతో ఆగలేదు తథా ఆగమవిరోధం వదంతి ఆత్మ బ్రహ్మ ఒక్కటే సత్యము అని చెప్పి వాడికి వేదంతో విరోధం తప్పదు ఆగమము అంటే వేదము వేదంతో పాటుగా శాస్త్రం పురాణాలు వీటితోటి విరోధము తప్పదు ఆగమము అంటే వస్తుంది అగచ్చత ఆగమ అలా ఎప్పటి అలా గుర్తుకొస్తోంది కానీ ఆగమము వేదము పురాణాలు శాస్త్రాలు ఇవి ఉన్నాయి కదా ఈ ఆగమంతో వీడికి ఈ ఉపనిషద్వాదికి విరోధము తప్పదు ఎందుకని గ్రామ అని చెప్పారు కదా గ్రామ కామహ ఏదే గ్రామమునందు కామనగలవాడు యజ్ఞము చేయగలరు గ్రామ కామహ గ్రామాన్ని ఏం చేసుకుంటాడండి అంటే గ్రామాన్ని చూసుకుంటాడంటే ఆ గ్రామాన్ని వీడికి ఇచ్చేస్తారు ఈ బికమ్స్ ది హెడ్ ఆఫ్ ద విలేజ్ ఏం చేసుకుంటాడు ఏమిటి హెడ్ ఆఫ్ ది విలేజ్ ఒక ఆయన ఓటేస్తే వందలు ఐదు వందలు ఇస్తారనుకుంటున్నాడు ఏమిటండి వెరిమోహం లక్ష ఓట్లు కొన్నాడనుకోండి ఐదు వేసు వందల రూపాయలు చొప్పున ఎంత అవుతుంది ఎన్ని కోట్లు ఖర్చు అక్కడికి ఐదు కోట్లు అవుతుంది ఐదు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్లో వేసుకుంటే నాలుగు తరాల వరకు బంగాళాలో బతకచ్చు వీడి ఐదు కోట్లు రోడ్డు మీద పారేస్తున్నటువంటి గోడకు వెళ్ళవేసినట్టుగా ఈ ఐదు కోట్లు సమాజంలో ఐదు రూపాయలు పచ్చి పెడితే ఇంకేం దిగుతుంది అని నేను అంటున్నాం కానీ వాడు గ్రామకామో యజేత వాడికి ఆ ఎమ్మెల్యే పదవి కావాలి అందుకోసం ఖర్చు పెట్టుకున్నాడు గ్రామకామో యజేత ఓ యజ్ఞం ఉంది సో అష్టాదశ కపాలం నాకు వాక్యాలు వృద్ధి రావట్లేదు గ్రామకామ అష్టాకపాలం నిర్మపతి అంటే ఎనిమిది కపాలముల ఎందు సంస్కృతమైన పురోడాశాన్ని మీరు హోమం చేసినట్లయితే వాడికి గ్రామకామ అడిగి గ్రామానికి అధికారయ్యేటువంటి భాగ్యం కలుగుతుంది పశుకామో యజేత వీడు మళ్ళీ ఈ యాగం వేరు చిత్రయా యజేత పశుకామహ విన్నారా చిత్ర అని ఒక అంటే మాకు పశువులు కావాలి ఆవు ఒక్కటే ఉన్న ఇంకో మూడు నాలుగు ఆవులు కావాలి ఎడ్గజేత ఒకటి ఉంది రెండో దానికి ఒక ఎద్దు ఉంది రెండో ఎద్దు లేదు కాబట్టి దానికి ఎద్దు కావాలి పశు కావ పశువులు కావాలండి మరి పల్లెటూళ్ళలో అలా ఉండేవారండి పూర్వం పశుకామో యజేత పశువులు కావాలి కాబట్టి వాడు చిత్రయా యజేత పశుకామ చేయాలి స్వర్గకామో యజేత వీళ్ళ క్యారెక్టర్స్ వేరువేరుగా ఉన్నాయి పశు కామ అంటే వాడికి ఇంట్లో పెరుగు అన్నం తినాలి జున్ను తినాలి అది వాడుకోవాలి వాడు వాడి పిల్లలు వాడి సంసారం గ్రామ వాడికి మొత్తం గ్రామం మీద అధికారం ప్రేమ వీడు ప్రెసిడెంట్ అవ్వాలి సర్పంచ్ అవ్వాలి అది వాడికోలే ఈ రెండూ అక్కర్లేదు ఒకడికి ఈ పెరుగు అక్కర్లేదు ఆ సర్పంచ్ అక్కర్లేదు స్వర్గ కామే చేత ఈ స్వర్గ కామహ జీవితం ఎప్పుడు ఆరంభమవుతుందో తెలిసినా చచ్చిపోయినప్పుడు ఆరంభం అవుతుంది ఎలా చెప్పగలరు మీరు మీరే చెప్పండి జీవితం అలా ఆరంభమైంది వీరు ఇలా దేహాన్ని త్యాగం చేయగానే ఆ స్వర్గం నుంచి అప్సరసలు గంధర్వులు వస్తారు వచ్చి ఏహేహి ఇది ఆహ్వాని ముండకోపనిషత్తులో చెప్పారు అయ్యా దయచేయండి దయచేయండి అని ఆహ్వానిస్తారు ఈయన్ని ఈయన్ని ఆహ్వానిస్తారు ఈయన దేహాన్ని తీసుకువెళ్ళి తగలబెడతారు ఆ జ్వాలలోంచి ఆ సూర్యకిరణాల్లో ప్రవేశిస్తాడు అప్పుడు ఈ అప్సరసలు ఏ హేహీత అహ్వా అంతా తీసుకువెళ్తారు అక్కడ ఆ ఇంద్రుడు స్వయంగా ఈయన్ని ఆ స్వర్గంలోకి ఆహ్వానిస్తాడు బృహస్పతి అయ్యా మిమ్మల్ని కలుగుసుకోవడం చాలా సంతోషం మీరు రావడం మూలంగా స్వర్గానికి కొత్త శోభ వచ్చింది అని ఆయన ఏమో ప్రశంసిస్తాడు అయ్యా ఈయన వాజపేయ ఆజేయ్యా వస్తున్నాడు వాజపేయ ఆజు అనేప్పటికీ అందరూ కూడా అయా స్వాగతం సుస్వాగతం అని ఆ స్వర్గంలో ఉండేటువంటి దేవతలందరూ కూడా నమస్కారం చేస్తారు వాజపేయి ఆజినహ అబ్బా ఎంత గొప్ప యజ్ఞం చేశారు ఇప్పుడు చెప్పండి వీడి జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది అంతకుముందే ఉంటాయి దర్భలు పిడకలు తర్వాత పొలలు తర్వాత అగ్ని హోమ మూడు గుంతలు ఆ గుంతల్లో అగ్నులు ఉంటాయి మూడు గుంతలు తర్వాత చిల్ల పెంకులు చిల్ల పెంకులు అంటే కపాలములు కపాల చిల్ల పెంకులు ఉంటాయి అలా ఒక చిన్న లిస్ట్ పెద్ద లిస్టు కింద పెట్టుకుంటారు అష్టాకపాలం నిర్మపతి ఎనిమిది తీసుకుంటారు ఏక కపాలం నిర్మ అంటే ఒకటి తీసుకుంటారు త్రికపాలం అంటే మూడు తీసుకుంటారు అష్టాదశ కూడా ఒక యాగపడి ఫస్ట్ జరిగి లెక్కబెట్టి ఆ చిల్ల ఇవి ఉంటాయి ఈ దగ్గర ఉన్న సామాన్లు చిన్న రోలు ఒకటి ఉంటుంది ఓ చేత ఒకటి ఉంటుంది ఇవి యజ్ఞాయుధములు అని పేరు యజ్ఞాయుధములు సో ఆ మంత్రం నా గుర్తు రావట్లేదు ఎనిమిది ఉన్నాయి చేత రోలు రోకలి ఇలా రుబ్బిడి ఇలాంటివి ఎనిమిది ఉంటాయి ఈ యజ్ఞ ఇవి వీడి సామానం ఓ అంగ్రం కట్టుకుంటాడు ఇంకో అంగశ్రం లైన్ మీద ఆర్థిక అవుతుంది ఇవి వీడి సామాగ్రి ఎప్పుడు మరణించడానికి ముందు మరణించిన తర్వాత అప్సరసలు విమానము ఇప్పుడు చెప్పండి స్వర్గకాముడి జీవితం సురు అయ్యి ఎప్పుడు మరణించిన క్షణంలో శురు అవుతుంది స్వర్గకాము హోమన్ సైకాలజీ వైదికుని సైకాలజీ అలా ఉంటుంది నేను సైకాలజీని పరిశీలిస్తున్నా ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ అదర్ దాన్ అదర్ దాన్ డిస్క్రైబింగ్ ద సైకాలజీ ఆఫ్ ది హ్యూమన్ ఇవమాది వాక్యేభ్య ఇలాంటి వాక్యాలు ఉన్నాయి వేద వాక్యాలు ఉన్నవి కర్మకాలంలో ఉండే వాక్యాలు గ్రామ పశుస్వర్గాది కామా తత్సాధనాద్యనుష్ఠాతార భిన్నా అవగమ్యంతేమండి దీంట్లో ఈ వాక్యాలను బట్టి మీకేం తెలిసింది ఒకడు గ్రామకాముడు ఇంకొకడు పశుకాముడు ఇంకొకడు స్వర్గకాముడు వాళ్ళ కామనలు వేరే ఉన్నాయి ఒకడు ఒక యాగాన్ని చేస్తే మరొకడు ఇంకొక యాగాన్ని చేస్తాడు వాళ్ళు తమ కోరికలను తీర్చుకోవటానికి అనుష్ఠించే యాగ రూపములైన సాధనములు వేరువేరుగా ఉన్నాయి వాడి కామన లేరు వాడు చేసే యాగం లేరు కానీ జీవులందరూ ఒక్కటే ఎక్కడ కుదురుతుందండి భిన్నాహ అవగమ్యంటే సపోజ్ గ్రామకామహ పశుకామహ స్వర్గకామ ముగ్గురు ఒకటే అనుకోండి అప్పుడు వేర్వేరు కామనలు వేర్వేరు యజ్ఞములను బోధించే విధివాక్యం ఏమవుతుంది ఎందుకు పనికిరాంగి అవుతుంది విధివాక్యము యొక్క ఉంటుంది ముగ్గురు వేర్వేరుగా ఉంటేనే ఆ విధివాక్యానికి శోభ కాబట్టి ఇటువంటి విధివాక్యాలను చూసినట్లయితే ఈ బ్రహ్మైకత్వాన్ని చెప్పేటువంటి ఉపనిషద్వాదులు వీళ్ళు అదే ఆగమ విరోధులు అని మనకి స్పష్టమవుతోంది అని ఈ విధంగా ఈ పండితం మన్యులు పెద్ద విరోధము ఈ ఉపనిషద్విచారానికి పెద్ద విరోధము గలదు అని ఒక పెద్ద అభ్యంతరాన్ని లేవదీశారు అత్రోచ్యతే ఈ విషయంలో మేము చెప్తున్నాము ఏం చెప్తారు విరోధ పరిహారాన్ని చెప్తాము ఈ చెప్పిన విరోధములన్నీ కూడా విరోధాభాషలే కాని విరోధములు కాదు అని మేము పరిహారం చెప్తాము అని అభిప్రాయం కే తూ అండ్ మరి మీరు పరిహారం చెప్తే మరి వాళ్ళందరూ ఏమిటి తు వాళ్ళందరూ కూడా తత్వం తెలుసున్న వాళ్ళు కాదు అని సూచిస్తూ తూ అనే ఒక ప్రచయాన్ని ఒక అవ్యయాన్ని వేశారు కుతర్క దూషితాంతఃకరణ వాళ్ళ యొక్క అంతఃకరణము చెడు తర్కముతో కలుషితమై ఉన్నది నేను ఒక అమ్మగారికి చెప్పాను చూడమ్మా మీ అత్తగారు నొక్కోకు తల్లి అనుకో కాదండి నన్ను ఇబ్బంది పెడతాం తల్లెనుకో అత్తగారనుకో ఆ మైండ్లో నార్త్ ఇండియాలో వాడు మా అంటారు సౌత్ ఇండియాలో అత్తగారు వేరు అమ్మగారు వేరు అమ్మ అత్త నార్త్ ఇండియాలో మా మా ఒక తల్లి ఇంకో తల్లి ఎంత డిఫరెన్స్ వచ్చింది ఎవలట్లు అక్కడ కూడా ఉంటాయో నాకు తెలియదు కానీ అసలు ఉండే విషయం చెప్తున్నారు అసలు అప్రోచ్లోనే మీకు డిఫరెన్స్ మీ అత్తగారు అనుకోకు మీ అమ్మగారు అనుకో అంటే మా అమ్మగారిని ఎలా అనుకోమంటారండి మా అమ్మగారు ఈ ఈవిడేమో ఇక్కడ పెన్సిల్వేనియాలో ఈవిడక్కడ పెన్సిల్వేనియాలో కూర్చుంది మా అత్తగారేమో మా అమ్మగారేమో మంచిలీపట్నంలోనో లేకపోతే ఎక్కడో విగేవాళ్ళలో ఉన్నారు మా అమ్మ నేను కనపడితే నెత్తిని పెట్టుకుని నాకు చక్కగా కడుపు నుండి భోజనం పెట్టి నన్ను పని కూడా చేయ మంచినీళ్ళ గ్లాసు కూడా పుట్టుకోలేదు ఈవిడేమో పొద్దున్న లేచింది మొదలు నాకేత పని చేస్తూ ఉంటుంది మా అమ్మగారిని ఎలా అనుకుంటాను ఒకే జీవుడు ఎలా అనుకుంటారు భిన్న భేదం ఎంతో స్పష్టంగా కనబడుతుంది వాళ్ళ చూడమ్మా నువ్వు మైండ్ కొంచెం షిఫ్ట్ చేయి సపోజ్ మీ అమ్మగారు ఉన్నారు మంచి నీళ్ళు కావాలని అడుగుతారు అప్పుడు నువ్వు పరిగెత్తుకు వెళ్ళి ఇస్తావా ఇవ్వవా ఆ ఇస్తాను అలాగే ఈ విడికి కూడా ఇవి సపోజ్ మీ అమ్మగారు నీ కొంచెం చికాకు అప్పుడు ఆ అమ్మ నాకెంతో సేవ చేసింది కొంచెం చికాకు పడితే నష్టమే వచ్చింది అని ఊరుకుంటావా ఊరుకోవా ఊరుకుంటావా ఆ ఈ వీడి దగ్గర నువ్వు అలా ట్రై చేయి కాదు విరోధం విరోధం కాదు ట్రై చేయి మరి నాకు విరోధం భాషిస్తోంది కదా చూడమ్మా నీ అంతఃకరణము కొంత వాసనలతో నిండి ఉన్నది కలుషితమై ఉన్నది ఈ భేదబుద్ధి నిన్ను పీడిస్తుంది ఆమె అమ్మ ఈమె అత్త భేదబుద్ధి పీడిస్తోంది నువ్వు ఆలోచించుకో వాసనలందరివి సమానం సంస్కారం అందరూ సంసారలే ఈ విడిలో ఉండే కొన్ని కొన్ని దుర్గుణాలు మీ అమ్మగారిలో కూడా ఉండుంటాయి మీ అమ్మగారిలో ఉండే కొన్ని సుగుణాలు ఈ విడిలో కూడా ఉండే ఉంటాయి కొంచెం చూస్తే తెలుసుకోవాలి అలా భేదం పెట్టుకోకు కలిసిమెలిసి ఉండు యు గివ్ అ ఛాన్స్ వన్ వీక్ ఛాన్స్ ఉంది ఇప్పుడు ఆవిడ ఇచ్చింది ఛాన్స్ వన్ వీక్ ఛాన్స్ ఆ వన్ వీక్ ఇప్పటికి నాలుగేళ్ళు అయింది హ్యాపీగా ఉన్నారు కాబట్టి మీరు భేద బుద్ధితోటే చూడాలని నిశ్చయం చేసుకుంటే మీకు భేదమే కనపడుతుంది ఆ వాసనలు కలుషితమే కలుషితం చేసి పెడతాయి మనస్సు నేను ఊరికే లౌకిక దృష్టాంతం చెప్పాను శంకరులు అంటున్నారు వీళ్ళు ఈ పండితం మనులు వీళ్ళు కుతర్కానికి బానిసలైపోయి ఉన్నారు కుతర్థం కంటితో చూస్తే ఇవన్నీ వేరువేరుగా కనపడుతున్నాయి కదా ఏకత్వం సచీవంలా అవుతుంది కుతార్థం కంటితో చూస్తే వేర్వేరుగా కనపడుతున్నాయా అంటే అర్థం ఏమిటి అవి వేరువేరుగా కనపడాలంటే కంటితో చూడాలా అక్కర్లేదా కంటితో చూడకుండా వేరువేరుని ఎలా నిరూపిస్తావో నిరూపించు అంటే ఇప్పుడు నీకు అయింది కంటితో చూసినప్పుడు వేరువేరుగా కనపడతాయని మాత్రమే ప్రూవ్ అయింది అంతేగాని అవి యథార్థంగా వేరువేరుగా ఉన్నాయి అని ప్రూవ్ అవ్వదు ఇంతే ప్రూవ్ కంటితో చూసినప్పుడు భిన్నంగా కనపడతాయి అనే ప్రూవ్ అవుతుంది అంతకు ప్రూవ్ కాదు స్వామి వివేకానంద్ అంటారు ఈ నే రిలేటివ్ కాంటెక్స్ట్ దే ఆల్ అపియర్ డిఫరెంట్ అంటారు ఓన్లీ దట్ మంచి నీకు తెలిసే అంతకుమించి నువ్వు ఒక్క అంగుళం ఎదురుకు వెళ్ళావంటే నువ్వు మూర్ఖుడు అని అర్థం పండితం మన్యుడు కంటితో చూడాలి మనస్సుతో సంక ఆలోచించాలి చెవితో వినాలి ఇంత పని చేయాలి చేస్తే అన్ని భిన్న భిన్నంగా కలుగుతాయి దీన్నే మన వాళ్ళు ఏమన్నారు కంటితో చూసేది రూపము చెవితో వినేది నామము నువ్వు చేసి కనకార్యం ఇదే కదా తెల్లారలేస్తే చూడడం వినడం తప్ప ఇంకేముంది అప్పుడప్పుడు నోట్లో రెండు ముద్దులు వేసుకుంటారు గ్రంథం ఏదో ఉంటుంది అవి సెకండరీ ప్రైమరీ ఏమిటండి చూడడం వెనడం నామం వినేది నామము చూసేది రూపము సత్యము వీటికి అతీతంగా ఉంటుంది ఇవి వే వేరు వేరు నామరూపాలన్నీ ఒకటే చెప్పారా మీరు చెప్పలేదు నామరూపాలు భిన్న భిన్నాలుగా ఉంటాయి సత్యము ఒక్కటి అని చెప్పారు అర్థం చేసుకోవాలా కానీ వీడు అర్థం చేసుకోలేడు ఎందుకు అర్థం చేసుకోలేడు కుతర్క దూషితాంతఃకరణ ఆ చెడు వాడి అంతఃకరణాన్ని కలుషితం చేసి పెడుతుంది చెడు తర్కం చెడు ఆలోచన కాబట్టి చెప్పకూడదు ఓపెన్ లేని వాడికి చెప్పకూడదు ఎందుకంటే చెప్పి ఉపయోగం ఉండదు వాడు ఒప్పుకోడు మీరు చెప్పింది ఒప్పుకోడు ఒకవేళ ఒప్పుకున్నా దుష్యతు దుర్జన వీటితోటి మనం గోళందుకొని ఒప్పుకుని వెళ్ళిపోతాడు తప్ప వాస్తవంగా ఒప్పుకూడదు చెప్పకూడదు ఎప్పుడు చెప్పాలి అయ్యా మీరు చెప్పండి దయచేసి అంటే నువ్వు ఓపెన్ మైండ్ ఉందా ఉంది నేను చెప్పిన దాన్ని నువ్వు ఆలోచిస్తాను అప్పుడు ప్రేమ కలిగితే చెప్పాలి లేకపోతే ఎందుకు చెప్పడం అనవసరం కదండి ఎదరవాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం కాదుగా చెప్పడం ఎదర వాళ్ళకి ఉప ఉపయోగపడాలి కుతర్త దూషితాంతఃకరణ తర్వాత ఇంకో మాట అంటున్నారు ఆయన మరి ఈ పండితులందరూ ఇవి ఏం చదువుతున్నారో ఏం చదవట్లేదో నాకు తెలీదు బ్రాహ్మణాది వర్ణాపసదాహ అంటారు అంటే బ్రాహ్మణాది వర్ణేషు నీచా అని అర్థం ఇప్పుడు మేము బ్రాహ్మణులము అని చెప్పి భేదం గురించి మాట్లాడేటంటే వాణ్ణి బ్రాహ్మణ అనే పదానికే వాడు అవమానాన్ని తీసుకొచ్చినట్టు అవుతుంది నేనేం రాశానో నాకే తెలియదు నాకే డౌట్ వస్తుంది ఏం రాసేమా అని అధములైనా నీచా అనే మాట నాకు మనస్సుకి కొంచెం కష్టం అనిపించి అధములేని నిచార టీకాకారుడు రాశారు శంకరుడ శంకరుడు అపసద అన్నారు బ్రాహ్మణ అపసద ఈ అపసద అనే నేను డిక్షణే అవన్నీ చూసుకుంటాను ఆ టైంలో దాని మీద ఎగ్జామిన్ చేసి అధములు అని అంటే ఇప్పుడు కుమారుల భట్టు బ్రాహ్మణుడు కదా అయినా బ్రాహ్మణుడేగా వీడు బ్రాహ్మణుడు కాని వాడేవుడు అంటే వేదాధ్యయన సంపన్నుడు అని అర్థం చెప్పండి మీరు దీంట్లో వేదాధ్యయన సంపన్నుడు కాని అందరూ వేదాలని ఈ మూల నుంచి మామూలు దాకా తల్లకిందులుగా అప్పు చెప్పిన వాళ్ళేగా వ్యదార్ధ్యన సంపన్నులు కానీ అధములు ఎందుకని కుతర్క దూషితాంతఃకరణ ఒకసారి నేను వెళ్ళా క్లీన్ల్యాండ్ ఒక టౌన్ ఉంది మామూలుగా కూర్చున్నాను నా ప్రసంగానికి ఇంకా అరగంట టైముంది స్వామీజీ ప్రోగ్రాం నా ప్రోగ్రాం కాదు స్వామీజీ ప్రోగ్రాంలు అన్నీ నేను చూస్తూ ఉంటాను ఆయన షెడ్యూల్ నాగిస్తే నేను వెళ్ళాను ఒక ఆయన వచ్చాడు నాకు వచ్చి ఇంద్రియాన్ని పరాణ్యాహు ఇంద్రియేభ్య పరం మనః మనసస్సు పరాబుద్ధి యో బుద్ధే పరతస్సు సహ అని సాంఖ్యయోగంలో డెబ్భై ఒకటవ శ్లోకం డెబ్బై శ్లోకం ఏం బుద్ధే పరం బుద్ధ్వ సంఖ్యయోగంలో కాదు కర్మయోగంలోనో ఎక్కడో ఉంది డెబ్బై ఒకటి కాదు లాస్ట్ బట్ వన్ ఇయర్స్ ఏదో ఒక సంఖ్య నేను ఏదో గుర్తుందని అనుకున్నాను మూడో అధ్యాయం చిట్టదిగండి లాస్ట్ బట్ వన్ ఇయర్స్ ఏవం బుద్ధే పరం బుద్ధ్వ సంస్థ్యాత్మానమాత్మన అంటే అక్కడ యో బుద్ధే పరతస్తు సహ అని ఉంది కదా బుద్ధికి ఏదైతే పైన ఉందో అది అది అంటారా వాడు అంటారా యహ సహా అండి సంస్కృతం కదా పుల్లింగ శబ్దాలు అని ఉంది ఆ సహా ఎవిటి అని అడిగాడు ఆ సహా ఏమిటి యహ బుద్ధే పరత సహ కహ అని అడిగాడు సంస్కృతంలోనే అడిగాడు అతను జిజ్ఞాసు అని నేను అనుకుని సహా ఆత్మా పూర్ణ అంటే ఏదో ఇలా మొదలెట్టాడు మొదలెడితే అతను వెంటనే ఆత్మల్లా అవుతుంది అంతకు ముందు శ్లోకంలో ఏముంది అని అన్నా అన్నాను అంటే చెప్పు ఏముందని అన్న అంటే కామ ఉందంట కామ ఉంది అక్కడ రజ అక్కడ ఏదంటే కామ ఏషక్రోధ ఏష అని ప్రారంభం శ్రీ భగవాను వాచ కామ ఏషక్రోధ ఏష రజో గుణసముధవ మహాశనో మహాపాధ్యైన వైద్యం ఇది ఇలాగా ఇంద్రియాన్ని తస్యాధిష్టానముచ్చితే అని ఈ శ్లోకం వచ్చింది కాబట్టి సహా అంటే కామహ అన్నాడు అనేప్పటికీ నేను స్టన్ అయ్యాను సహా అంటే కామహ అవుతుందా అలా అవ్వడానికి ఆ అప్పుడు నాకు తప్పింది ఓ ఓ యు మీన్ టు సే యు ఆర్ ట్రైంగ్ టు పుట్ మీ విసే రామానుజ భాష్య అన్నాను అయ్యారు అప్పటికి కానీ నాకు రాలేదు కొంచెం ట్యూబులైటు లేటుగా వెలిగింది ఆ రామానుజ భాష్యంలో సహా అంటే కామహ రాశారు దాన్ని మీరు అడుగుతున్నారా మీరు అని అడిగారు అంటే ఎస్ సార్ నెవర్ అగైన్ ట్రై దిస్ కైండ్ ఆఫ్ థింగ్ విత్ మీ క్యా సమజ్ రాయి భయ్ మేము శంకర బోధించే వాళ్ళం నువ్వేమో రామానుజ భాష్యం తీసుకొచ్చి నన్ను పరీక్ష చేస్తావు సహా అంటే సర్వనామక అర్థం అడుగుతావా సర్వనామక అర్థం తెలియని తెలియకుండా కూర్చుంటున్నామా రామానుజం అలా చెప్పారు నువ్వు చదువుకో అంతేగాని దాన్నేదో నువ్వు శ్లోకం ఒకటి వల్లించుకొచ్చి నన్ను పరీక్షకు పెడతావాయా పోయి వెళ్ళి పాఠం నేను ఇంకో అరగంట తర్వాత ప్రసంగం చెప్తాను కోప్పడా కొంచెం కోక వేశా వినయం ఉండద్దు ఏదో ఒకటి శ్లోకం ఇక్కడ చదివేస్తే వెళ్ళిపోయి ఛాలెంజ్ చేసేయటమే సో ఆ రకంగా కండిషనింగ్లో ఉంటారు మనుషులు కండిషన్డ్ మైండ్ సహా అంటే కామహాన్ని రాశారు ఎవరో ఆచార్యులు అది పట్టుకొస్తారు నాకు ఇప్పుడు నేను పాఠం చెప్పడం మొదలుపెట్టారనుకోండి మొదలుపెడితే బుద్ధే పురత సహా కామహాన్ని నేను చెప్పట్లేదని నన్ను దెబ్బలేస్తాను ఎక్కడో పట్టుకొచ్చాడు బుద్ధికి అతీతంగా ఉంటుందా కామహ కామహ కోరిక బుద్ధికి అతీతంగా ఉంటుందా బుద్ధికి అతీతంగా ఆత్మ ఉంటుందా కోరిక ఉంటుందా ఏమిటి కండిషనింగ్ అంటే అలాగే ఉంటుంది కండిషన్ కుతర్క దూషితాంతఃకరణ బ్రాహ్మణాది వర్ణాపసద సైగా మేము బ్రాహ్మణులు మేము క్షత్రియలు అనుకున్నాం ఇదో ఒక గొప్ప అంటే మరి ఆత్మైకత్వానికి భంగకరం కదా బ్రాహ్మణాది వర్ణములు అవి శాస్త్రీయములు వేద విహితములు అని మీరు దాన్ని ఒక బలంగా నిలబెడితే ఆత్మైకత్వం ఎక్కడ కుదురుతుంది కుదరదు కదా అని ఇలా మొదలు పెడతారు ఆ సంస్కారములు అలా ఉండడం చేత అలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఏమి ఆత్మతత్వం తెలిసిన వాళ్ళేం కాదు ఏదో ఇంకా బ్రాహ్మణ పుట్టుక పుట్టాడు కాబట్టి బ్రాహ్మణ వర్ణంలో ఉన్నాడు వేదం వల్లించాడు కాబట్టి బ్రాహ్మణు మనం అంటున్నాం తప్ప వాడేమీ ఉత్తమ బ్రాహ్మణ్ కాదు అధమ బ్రాహ్మణులని ఉంటున్నాడు ఎలా మాట్లాడుతున్నారు అనుకంపనీయా అయితే మనం వాళ్ళని ద్వేషించాలి ఆ తప్పు ఎన్నడూ ద్వేషించాలి దయ చూపించాలి వాళ్ళకనక కొంచెం వినయంతో వివేకంతో ఓపెన్ మైండ్ తోటి వస్తే తిరుపుడు చేసే ప్రయత్నం చేయాలి ఎప్పుడూ కూడా ఛాన్స్ ఛాన్స్ టు నో షుడ్ బి గివ్ ఛాన్స్ టు నో షుడ్ బి గివ్ అన్ను ఏదో ప్రశ్నలు అడుగుతారు ఎక్కడో ఆ సందర్భంలో ఆ ప్రశ్నని బట్టి ఈ ప్రశ్నకి నేను నా కడుపులో ఉన్న సమాధానం నా హృదయంలో ఉన్న సమాధానం చెప్తే అది వాటికి అనుకూలం కాదేమో అని అనిపిస్తుంది అనిపించినప్పుడు నేను మళ్ళీ ఒక్కసారి వాళ్ళకి నేను చూడు నీకు నేను సమాధానం చెప్తా కానీ దాని పైమాట కూడా చెప్తా నువ్వు జాగ్రత్తగా ఆలోచించి చేతనైతే ఆ పై మాటని స్వీకరించి ప్రయత్నం చెయ్యి అని చెప్తాను అప్పుడు నాకు అనిపిస్తుంది ఎందుకు ఈ తాపత్రయం వారికి వాడి కడుపు వారికి నచ్చే సమాధానం చెప్పి పొమ్మించేస్తే నా పని నేను రైలెక్కిపోవచ్చు ఆయన ఇంటికి పోతాడు కదా ఆ నచ్చే సమాధానం చెప్పొచ్చు కదా అని అనిపించి నో ఎందుకంటే హీ ఎ ఛాన్స్ టు హియర్ ఒక ఛాన్స్ ఉంది అతనికి బై ఛాన్స్ ఈశ్వరు కృప ఉండి అతనికి కొంచెం ఓపెన్ మైండ్ ఉంటే నేను చెప్పిన సమాధానం అతని బుద్ధిలో కొడుతుంది వెళ్ళి పడితే ఆ బీజం అక్కడ పడితే ఈవేళ మొలకెత్తకపోవచ్చు ఓ నెల రోజుల తర్వాత మొలకెత్తవచ్చు ఆ భాగ్యాన్ని మనం అతనికి తీసేయకూడదు ఆ భాగ్యాన్ని మనం అతనికి కల్పించాలి కాబట్టి తాత్కాలికంగా అహంకారంగా ఉన్నా కొంచెం పొగరుగా ఉన్నా చెప్పి మాట విని లక్షణం లేకున్నా ఏమో ఈయనెవరినో చెప్పేసి మన దాన్ని మనం వెళ్ళిపోవాలి కాబట్టి నేను చెప్పేస్తా చూడు నువ్వు ఇలా అనుకుంటున్నావు తప్ప ఇది జాగ్రత్తగా ఆలోచించుకో ఇది నేను పద్ధతి అని చెప్పేసి రైలు ఎక్కేస్తాను నా దారి లేదా అవసరం ఎందుకని అనుకంపనీయా వి నో దే ఆర్ ఇన్ ది రాంగ్ పాత్ కిచెన్ రెవిజయంలో పడుంటారు ఏమే అర్థం చేసుకోకుండా అలానే వాళ్ళని మనం ద్వేషిస్తామా ద్వేషించాం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం మానేస్తామా నో వాళ్ళ దగ్గరికి వస్తే ఆదరించడం మానేస్తామా నో ఆత్మస్వరూపంగానే స్వీకరిస్తాము తత్వాన్ని చెప్పే ప్రయత్నమే చేస్తాము ఆగమార్థ విచ్ఛిన్న సంప్రదాయ బుద్ధయ ఇది అనుకంపనీయ అయ్యో పాపం ఆ వేదము ఉపనిషత్తులు చెప్పేటువంటి తాత్పర్యాన్ని వీళ్ళు తెలుసుకోలేకపోయాక వీళ్ళకి ఆ జ్ఞాన ప్రవాహం వీళ్ళ దగ్గరికి విచ్ఛిన్నమైపోయింది వీళ్ళకి రాలేదా జ్ఞానం ఇంకా వీళ్ళకి రాకపోతే వీళ్ళ తర్వాత వాళ్ళకేం వస్తుంది విచ్ఛిన్నమైపోయింది కాబట్టి వీళ్ళది మనం దయతో చూడాలి ప్రేమతో చూడాలి అనే మనం అప్రోచ్ అవ్వాల్సి ఉంటుంది ఓం పూర్ణమ